రిభ్యో నమ హరి ఓ నమమిదం ఓచే ఓ నస్ ఆ <im> ూర్తి ద్వంద్వా గగనసదృశం తమలక్ష్యం ఏకం విమలచ సాక్షి భూత భావాధీతం త్రిగుణరహిం సద్గురు నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాం ప్రయ కృభ్యో వంశిభ్య నమో గురుభ్యర్వప్లవరహిత ప్రజనఘన ప్రత్యర్ధో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదా శివసమాశంకరచస్మద్యప వందేరు పర స్వరు నిజగురు పరమగరు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గు మాయ గ లేని అహం ేని అహంబాయ గదలం ఏర్పాటాయ గద మాయన గద మాయత్రమాయదీ సంశయమంత పాయ గదో మయస్ూగా మాయమయీ బ యకే ఇది చిత్రమాయగదో సంశయమంత పాయగదో మాయగద లేని అహంబాయగ తనకు తానే అచలం ఏర్పాటాయగ కదా మాయన లేందాయగదా మాయకే చిత్రమాయగదోయి సంశయమంతా పాయగదోయి మాయా సమూలము మాయ చూస్తుండగా మాయమైపోయాను మాయకే ఇది చిత్రమాయ కదోయి సంశయమంతా పాయగదోయి ఇది పదవి భజన మహానుభావులు యోగిరామ్ శ్రీ జల్లూరు బలరామకృష్ణయ్య గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఏడులో వారింట్లో బ్రహ్మజ్ఞానం గురించి చెప్పినటువంటి మొదటి కందార్థం ఈ కందార్థమే ఈ కందార్థం చెప్పి వారితో పరిచయం ఉన్న కాలంలో చాలాసార్లు ఎన్నో ప్రశ్నలకి ఈ ఒక్క కందార్థాన్ని సమాధానంగా చెప్పేవారు కాబట్టి చాలా విశాలమైనటువంటి వేదాంత రహస్యం ఈ కందార్థంలో విడి ఉంది వేదాంతంలో వేసే ఎన్నో ప్రశ్నలకి జీవితంలో వచ్చే ఎన్నో ప్రశ్నలకి ఈ ఒక్క కందార్థమే సమాధానం కాబట్టి సాధకులందరూ కూడా ఈ కందార్థాన్ని బాగా మననం చేసి జీర్ణం చేసుకోవాలి అంత విశేషమైనటువంటి సూచనలు ఈ కందార్థంలో మాయగద లేని అహంబాయగదా తనకు తానే అచలము ఏర్పాటాయగదా మాయన లేందాయగదా మాయకే చిత్రమాయగదోయి సంశయమంతా ఆయగదోయి మాయ సమూలము మాయ చూస్తుండగానే మాయమైపోయాను మాయకే ఇది చిత్రమాయగదోయి సంశయమంతా పాయగదోయి చాలా విశేషమైన కదార్థం ఇది కనీసం కందార్థం అంతా గుర్తుండకపోయినా మాయగద లేని అహం రాయగదా తనకు తా అచలము ఏర్పాటు ఆయగదా ఎంతవరకు అయినా కానీ గురుసూచనగా గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రశ్న అయినా కానివ్వండి ఏ విచారణ అయినా కానివ్వండి ఏ సమస్య అయినా కానివ్వండి ఏ పరిణామమైనా కానివ్వండి మాయగదా లేని అహం బాయ్యగదా అచలము తనకు తానే ఏర్పాటు ఆయగదా ఇదే సత్యం సత్యం గురించి విచారణ చేసేవాళ్ళందరికీ కూడా సులభంగా నిర్ణయం చేసేటటువంటి వాక్యం అనమాట మాయగదా లేని అహం బాయ కదా నిన్నటిదాకా మన మధ్యలో తిరుగుతూనే ఉన్నాడు రాత్రికి పోయాడు మర్నాటికి గోడ మీద ఆ ఫోటోగా చిత్రంగా తయారయ్యాడు ఎవరో వచ్చారు ఆయన అంతకు ముందు రోజు వచ్చాడు ఈయన గోడ మీద ఎక్కిన తర్వాత వచ్చాడు ఏడండి అన్నాడు ఆ గోడ చిత్రం చూపించే నిన్న బాగానే ఉన్నాడు కదా మాట్లాడాడు కదా అన్నాడు మాయగద లేని అహం బాయ్య కదా ఆ నేను తప్పుకుంది పోయి ఇప్పుడేం మిగిలింది మాయకే చిత్రమాయ కదా చిత్రమాయ కథలో శ్లాష్ ఉంది మాయకే అర్థం కానటువంటిది ఇది అని చెప్పడం ఒక పద్ధతి చిత్రమాయ ఈ జగత్తంతా కూడా చిత్రమాయ దృశ్యం కాబట్టి అసలు మాయా అంటేనే యా మా సాయా అని దానికి సూచం యా అంటే ఏదైతే మా లేనిదో సా అది మాయా ఏది లేదని చెప్తే అది మాయా ఏది ఉన్నదని చెప్తే అది ఆచలం బ్రహ్మం వరకు చెప్పినప్పుడు అది బ్రహ్మం అంటాం ఆత్మ వరకు చెప్పినప్పుడు అది ఆత్మ అంటాం జీవుడి వరకు చెప్పినప్పుడు అది జీవుడు అంటాం కాబట్టి లేనిదాని గురించి ఎప్పుడు మాట్లాడినా అది మాయే ఉన్నదాని గురించి మాట్లాడితే ఆ ఉన్నదానికే జీవుడని ఆత్మని బ్రహ్మమని బయలని పేర్లు అది సర్వకాలం ఉంది ఒక పరిమితి మేరకు మాత్రమే చూడగలిగే సామర్థ్యం శక్తి దర్శనం అక్కడ వరకు పరిమితించబడినప్పుడు ఆ పరిమితిని బట్టి పరిమితికి పేర్లు అంతేగాని వాస్తవానికి ఉన్నదానికి పేర్లు లేవు బయలుకే పేరు లేవు దానికి నామము లేదు రూపము లేదు సర్వనామము లేదు విశేషణము లేదు విశేషము లేదు మాయగదేని అహంబాయగ పిల్లవాడు పుడుతూ మొదటి శ్వాస తీసుకోగానే అహం పనిచేస్తుంది తల్లి గర్భంలో ఏడవ నెలలో శ్వాస తీసుకోగానే అహం పనిచేస్తుంది మరి ఇప్పుడు వీరేమంటున్నారు లేని అహంబాయ కదా తల్లి గర్భంలో నుంచే నేననేటటువంటి అహం పనిచేస్తుంటే ఆఖరి శ్వాస వరకు కూడా నేననే అహం పనిచేస్తూ ఉంటే ఈ కదార్థంలో ఉన్న సూచన ఏమిటంటే లేని అహం ఉన్నదని తోచడమే మాయా ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ సృష్టి మొత్తం మీద ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఈ విశ్వం మొత్తం మీద ఒక లక్షణం ఏది లేదో అది ఉన్నట్లు తోస్తుంది ఎప్పుడు సర్వజీవులకు మానవుడికే కాదు సర్వజీవులకు మానవుడికి ఇంకా విపరీతం ఎందుకంటే వీడికి మనోబుద్ధులు విపరీతంగా పనిచేస్తాయి కాబట్టి మిగిలిన జీవరాశికి అప్పుడో ఇప్పుడో పనిచేస్తుంది కానీ మానవుడికి ఎప్పుడూ పనిచేస్తుంది ఈ మాయ కారణం మనసన్నా మాయన్న ఎరుకన్నా ఒకటే కదా తెలియదన్నా ఇదంతా ఒకటే సమానార్థకాదు మాయన్నా మనసన్నా ఎరుకన్నా తెలివన్నా అన్ని ఒకదానికే పేర్లు కాబట్టి జాగ్రత్తగా గమనించడం రావాలి జాగ్రత్తగా తాను ఎట్లా మిగిలిపోతున్నాడో తెలుసుకొని తనను తాను పోగొట్టుకోగలిగేటటువంటి పనిలో పడ్డవాడికి సూచన చేస్తున్నారు అందరికీ ఈ సూచన కాదు అందరికీ ఇది చేత అంత సమర్థులు కాదు కాబట్టి ఆఖరి పని ఈ శరీరంలోకి రావడానికి కారణభూతమై ఉన్నటువంటి ఆఖరి పని తనను తాను పోగొట్టుకోడు ఈ ఆఖరి పని ఎవడైతే పూర్తి చేస్తాడో నిశ్శేషంగా తిరిగి రాడు మరల ఏ కాలమందు అది ఆశీర్వచనం కాబట్టి ఎప్పుడూ ఈ దృష్టితో చూడాలి ఏదైనా సరే అది నీకు సత్యమని తోచగానే మాయగదీం నైనం చిందంతి శాణి నైన్ దహతి పవక నం క్లేదయంత్యాపో నోషయతి మారుత సాంఖ్యయోగంలో భగవద్గీతలో భగవానుడు అర్జున విషాదాన్ని తిప్పడానికి బలమైనటువంటి రాజౌషధాన్ని ఈ శ్లోకంలో వేశారు ఏమన్నారంటే నయనం చెందంతి శస్త్రాణి శస్త్రము చేత నరుకబడదు ఛేదము చేయబడదగదు అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తడుపబడదు వాయువు చేత ఎగరగొట్టబడదు అది ఏదో అది ఆత్మ ఏమండి ఆత్మ గురించి చెప్ప చెప్పడానికి పూనుకున్నాడు ఆత్మ గురించి చెప్పడానికి పూనుకుని ఆత్మ కానివేవో చెప్పి ఇవేవీ కాదు అంటాడు ఎందుకనిట అంటే నీకు సరాసరి తెలుసుకోవడానికి నీకు బుద్ధి వికాసం లేదు కాబట్టి ఆత్మ యొక్క లక్షణాలని సరాసరి చెప్తే తెలుసుకోగలిగే తెలివి లేనప్పుడు అనాత్మ గురించి చెప్పి ఇది లేనిదని నిరూపించి అలా నిన్ను వాటి బంధంలో నుంచి సాంగత్యంలో నుంచి సంఘత్వంలో నుంచి దూరం చేసి విడుదలయ్యేట్టు చేసి అప్పుడు నీకేర్పడిన లక్షణాలను నీకే గుర్తింపజేసేటట్లు చేసే పద్ధతికి సాంఖ్యతార గ మనస్క మార్గమని పేరు కాబట్టి ఎప్పుడైనా సరే ఏం చేయాలంటే అన్నం ఉండాలి అంటే ముందు వడ్లలో ఉన్న రాళ్ళన్ని బయటపరేయాలి ఇసక గా గాబారా పనికిరానివన్నీ పొళ్ళు అంతా బయటపరేయాలి ఆ ఊకంతా బయటపరేయాలి ఇంకా పనికిరాని తాళ్ళు గింజలన్నీ బయటపరేయాలి చెట్ట చివరికి ఆఖరికి నిఖారసైన వడ్లు మిగలాలి అవి మళ్ళీ మిల్లు పట్టాలి పట్టిన తర్వాత ఆ ఊకంతా తీసియాలి ఆ చెట్టు తవుడంతా తీసేయాలి తీసేసి ఆ సరి అయిన బియ్యాన్ని చక్కగా సరి పద్ధతిగా సరి అయిన గిన్నెలో సరి అయిన మంట మీద సరి అయిన నేళ్లతో సరి అయినటువంటి పద్ధతిలో దాన్ని ఉడికించి సేవిస్తే అది అమృతం అయ్యింది ఇప్పుడు సరాసరి వరిచేలో ఒడ్లుంటే ఆ ఒడ్లు సరాసరి తినేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది ఆత్మ అనాత్మ రెండు అక్కడే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా విచ విచక్షణతో వినా జాగ్రత్త ఇలా జాగ్రత్తగా గమనిస్తే జననం నుంచి మరణం వరకు సృష్టి యొక్క ఆరంభ స్థితి నుంచి సృష్టి విలయ స్థితి వరకు అనంత విశ్వం వ్యక్తమైన స్థితి నుంచి మరల అవ్యక్తం వరకు బ్రహ్మము నుంచి పిపీలికం వరకు ఉన్నదంతా ఉన్నదంతా ఉన్నది అని చెప్పాలంటే అది సర్వకాలం ఉన్నదైతేనే ఉన్నది ఏమంటే ఎవరినైనా మీరున్నవారైనా లేనివారా అని అడిగారు అనుకోండి ఎవరైనా సశరీరులై ఉన్నవాళ్ళనే కదా మనం ఈ ప్రశ్న అడిగేది నాయన ఉన్నావా నువ్వంటే ఏమంటారు ఓ ఉన్నానండి అంటాడు సర్వకాలం ఉన్నావా అని అడిగాం సర్వకాలం ఎలా ఉంటానండి యాభై ఏళ్ళ క్రితం నేను లేను యాభై ఏళ్ళ తర్వాత నేనున్నాను అంటాడు అదేంటయ్యా అంటే యాభై ఏళ్ళ ముందేమో పుట్టలేదు యాభై ఏళ్ళ తర్వాత నేను ఉంటానో లేదో నాకు తెలియదు కాబట్టి శరీరమునే నేనుగా భావించి ఈ శరీరంతో జరిగే వ్యవహారమే నాదిగా భావించి ఈ నేను ఆ నాది ఉన్నంతసేపే నేనున్నాను అనేటటువంటి బలమైనటువంటి స్మృతి బలమైనటువంటి వృత్తి బలమైనటువంటి తెలివి దీనికి మాయా అని పేరు ఎప్పుడైతే ఈ లక్షణం మనలో పనిచేస్తూ ఉంటుందో ఆ ఏ లక్షణం పనిచేస్తే ఆ లక్షణానికి సంబంధించిన పరిమితి బలంగా పనిచేస్తుంది కాబట్టి మానవుడు పుట్టినవాడు పిల్లవాడ తండ్రి తాత బాల్యమా యవ్వనమా కౌమారమా వృద్ధాప్యమా అంటే అవన్నీ ఒకే శరీరానికి ఏర్పడుతున్నటువంటి అవస్థలు ఒకే జీవుడనే నేనుకు ఏర్పడిన పాత్రోచిత వ్యవహారములు వ్యవహార రీత్యా పాత్ర పెట్టబడింది ఒక్క వ్యక్తే తన తండ్రికి కొడుకుగా తన కొడుకు తండ్రిగా తన తాతకు మనవడగా తన మనవడికి తాతగా ఉన్నాడు మరి ఏకకాలంలో తాత మనవడు కూడా అయి పైకి చూస్తే మనవడయి ఉన్నాడు కిందకు చూస్తే తాత అయి నాలుగు తరాలు బతికున్నాయి అనుకోండి మరి ఇప్పుడు ఒకవేళ గతించినా కూడా గోడ మీద చిత్రం అక్కడే ఉంటుంది ఆయన ఎవరంటే మీ తాతగారు అంటాం పక్కనే వాళ్ళ మనవడి గారి చిత్రం కూడా పెట్టేమే అనుకోండి ఈయనెవరంటే మీ మనవడి గారు అంటాం ఇప్పుడు మరి శరీరమే నేనా ప్రాణమే నేనా గుర్తిస్తున్న మనస్సే నేనా దానవతలున్న జీవుడు అనే నేను నేనా దానవతలున్న సాక్షి అయినటువంటి నేను ఆత్మస్వరూపం అది నేనా అవస్థాత్రయ సాక్షి అయినటువంటి తురియనిష్ఠుడైనటువంటి స్వాత్మానుభవ నిష్ఠుడైనటువంటి స్వాత్మారాముడైనటువంటి ఆత్మస్వరూపన్ని నేన కాదు జగచక్షు ఆదిత్య స్థానం నుంచి చూస్తే ఆదిత్యుడు చుట్టూతా తిరుగుతున్నటువంటి గ్రహరాశి మొత్తం కూడా ఆధారంగా ఉన్న ఆదిత్యస్థానం ఇది బ్రహ్మాండం అంటే బ్రహ్మాండ సాక్షి బ్రహ్మము కుటస్థము కాబట్టి ఒక అణు అయినటువంటి ఒక మనిషి దగ్గర నుంచి చూస్తే ఆదిత్యుడు కుటస్థం ఆదిత్యుడిలో జరిగే ఒక మార్పు లోపల ఇక్కడ కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు ఏది స్థిరం అని విచారణ చేయవలసిన అవసరం వచ్చింది శాశ్వతం ఏది స్థిరం ఏది ఎప్పటికప్పుడు ఇది స్థిరం అనిపిస్తూ ఉంటుంది ఎదిగే కొద్దీ మానవుడికి ఒక అమ్మాయి వివాహం ఎందుకు చేసుకుంటుంది అమ్మాయి వివాహం ఎందుకు చేసుకుంటున్నావు అని అడిగామనుకోండి జీవితంలో స్థిరపడడానికి అంట ఒక అబ్బాయిని నాయన నువ్వు వివాహం గృహస్థాశ్రం ఎందుకు స్వీకరిస్తున్నావు అంటే జీవితంలో ఎప్పటికైనా స్థిరపడాలి కదండి అంటే అంతకుముందు అస్థిరంగా ఉన్నాడు ఇప్పుడు స్థిరంగా ఉన్నాడట ఏమిటి అస్థిరం ఏమిటి స్థిరం అంటే విషయవాసన ప్రాబల్యంలో కొట్టుకుపోబడుతున్నవాడు ఎవడైతే వాడు ఈ గృహస్థాశ్రమంలో మరొక జీవి మరొక మానవుని యొక్క సహకారంతో ఆ విషయ క్షయాని క్షయాన్ని చేసుకోగలిగేటటువంటి అవకాశాన్ని పొందాడు ఆ రకమైన వేదనలు తప్పిపోయినాయి ఆ రకమైన సమస్యలు తగ్గిపోయినాయి ఇప్పుడు ఏమైంది ఉత్తరమైనటువంటి దానికి ప్రత్యుత్తరంగా కొన్నిచ్చిపడ్డాయి పిల్లలు పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని పెంచితే కొంతమందికి తీరదు వాళ్ళ పిల్లల పిల్లల్ని కూడా పెంచాలి అంతవరకు సరిపెట్టుకోవచ్చుగా అయినా సంతృప్తి చెందలే పిల్లల పిల్లల పిల్లలు మనమల దాకా మనుమనమల దాకా కూడా పెంచాలనుకున్నాను ఏమైనాప్పుడు ఈ తామర తంపర ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది చెరువులో నీళ్ళతో పాటు తామర కిందలు కొట్టుకొస్తాయి మొదట్లో ఏం ఆ కింద ఉన్న ఉంటాయి క్రమేపీ అవి పెరిగి చెరువు అంతా ఆక్రమించి చెడ్డ చివరికి నీళ్ళే కనపడకుండా అంతా తామరే కనబడుతుంది ఇట్లా తామర తంపరగా వృద్ధి చెందుతుంది మాయా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ యాభై ఏళ్లలో నేనేం సాధించాను అని ఎవరికి వాళ్ళు చూసుకున్నారనుకోండి నేను ఫలానా ఫలానా సాధించాను అని ఏ జాబితా అయితే వ్రాయబడుతుందో అదంతా మాయే ఎందుకనిట నేననే అహమే పెద్ద మాయ అహంకారం కాదు అహమే పెద్ద మాయ అసలు అహమే పెద్దమాయ అంటే అహంకారం ఇంకా పెద్ద మాయ చిన్నమాసం పెద్ద మాసం చినమాయను పెనుమాయ పెనుమాయను చినమాయ అది స్వాహా ఇది స్వాహ అధి సత్యం ఇది సత్యం అని ఒక పద్యం ఉంటుంది కాబట్టి ఇదేమో పిండాండంలోదంతా చిన్నమాయ బ్రహ్మాండంలో అంతా పెనుమాయ మూలా ప్రకృతి అసలైన మూలమాయ కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఏదేదైతే కాలము యొక్క పరిణామంలో లేకుండా పోతుందో అదంతా మాయ అన్నిటికంటే మూలమాయ కాలం ఆ కాలమే లేనిది చాలామంది ఏమంటుంటారంటే నా చిన్నప్పటి నుంచి ఆ టైం బాగోలేదండి అంటుంటారు టైం బాగోపడమేమిట్రా ఇప్పుడు ఈయన కోసం అర్జెంటుగా ఏమైనా సూర్యగమనం ఏమైనా మారుతుందా లేకపోతే సూర్యోదయం మారుతుందా సూర్యాస్తమయం మారుతుందా ఒక వ్యక్తి కోసం సృష్టి నియమాలు మారవు మరి ఎటువంటిప్పుడు ఒక వ్యక్తి కోసం కాల నియమం మాత్రం ఎందుకు మారుతుంది కాబట్టి కాలంలో కాలం మంచి కాలం అనేవి లేవు అనుకూలం వ్యతిరేకం ఇంతే ఒక పని చేయాలనుకున్నామండి ఆ పని చేయడానికి ఇప్పుడు ఆది దైవిక తాపాలు ఏమైనా అడ్డం ఉన్నాయా వర్ష లగ్నం అడ్డం ఉందా ఏమైనా పిడుగులు గట్టాలు ఏమైనా పడిపోతాయా ఇత్యాదులతో ఏమైనా నువ్వు చేయబోయే పనికి ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేటటువంటి సూచన కొరకు చూసే పద్ధతి అంటే ఆ ఋతువులు ఆ చంద్ర సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్న గమనం ఆ గ్రహణాలు ఏర్పడుతున్న పరిస్థితి అప్పుడు ఉత్పాతాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ లెక్క జాగ్రత్తగా వేసి ఆ రకమైనటువంటి నిర్ణయం తెలుసుకుని అలాంటిది కార్యానికి భంగం కలిగిస్తుంది కాబట్టి దాని నుంచి దూరంగా పెట్టేటటువంటి పద్ధతిని ఏర్పాటు అంతేగాని కాలంలో మంచి చెడు లేవు అసలు కాలమే సర్వోత్కృష్టం కాలాయనమ కాలకాలాయనమ కాలదర్ప దమనాయనమహ కాబట్టి ప్రతి ఒక్కరూ నమస్కరించదగినటువంటిది ఎవరికయ్యా అంటే కాలానికే ఆ కాలమే భగవత్ స్వరూపం అసలు అవతారుడు వ్యక్తీకరించబడాలన్నా కూడా ఒక కాలంలో అవతారుడు వ్యక్తీకరించబడుతున్నాడు అలా ఎటువంటి వారైనా సరే భూమండలంలో మహానుభావులు ఎంతోమంది పేర్లు చెప్పుకున్న వారందరూ ఒక కాలంలో శరీరాన్ని దాల్చినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి బోధను వారి శరీరం వదిలి చాటైనా కూడా మరలా ఉత్తర అధికారి వారి తర్వాత వారు ఎవరైనా వచ్చి పాఠం చెప్పే వరకు కూడా వారి బోధట కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఆచంద్రతారార్కం ఉండిపోయే బోధలు చాలా ఉన్నాయి అలాంటి మహానుభావులు ఎంతోమంది వచ్చారు అయితే ఈ వేదాంత మార్గంలో స్పష్టంగా తెలియవలసిన అంశం ఏమిటంటే సత్యం ఏది మాయ ఏది అసత్యం అనడానికి అసలు రెండవది లేదు ఎవరికైనా బ్రహ్మజ్ఞానం ఉంది అని నిర్ణయం ఎట్లా చేయాలి అంటే అతడికి అనిత్యం తోచదు అతడికి అనాత్మ తోచదు అతడికి అసత్తు తోచదు అతడికి కార్యం తోచదు అతడికి దృశ్యం తోచదు అంటే అర్థం ఏమిటి నిత్యుడు ఆత్మ సత్ కారణము దృక్ వాటి లక్షణాలు అవి ఈ ఐదు లక్షణాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉంది అని నిర్ణయం కాబట్టి ఎవరినైనా అతను బ్రహ్మం అవునా కాదా ఆ బ్రహ్మజ్ఞానం అతనికి ఉందా లేదా ఆ దృష్టి ఉందా లేదా ఆ తెలివి ఉందా లేదా తెలియాలి అంటే అతని నిత్య జీవన సరళిని బాగా దగ్గర నుంచి పరిశీలించాలి అందుకని పూర్వం ఒక నియమం ఉండేది శిష్యుడికి ఆయన గురువుగారు చెప్పాలంటే రాగానే చెప్పి పంపించే నియమాలు లేవు ఆ రోజుల్లో గురువుగారికి ఆశ్రమం ఉండేది ఎక్కడో ఒకచోట అది స్వయం సమృద్ధమై ఉండేది సమాజం అట్లా చూసుకునేది ఆ శిష్యులు అక్కడికి వెళ్ళి ఒక సంవత్సర కాలం పాటు ఆ గురువుగారి ఆశ్రమంలో ఉండి సదాచారాన్ని పాటిస్తూ గురువును ఆశ్రయించి గురువు చెప్పే బోధలు వింటూ ఉండేవాళ్ళు వీళ్ళకంటే సీనియర్ శిష్యులు ముందు వచ్చిన శిష్యులకు పాఠం ఈ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ ఆశ్రమ కార్యక్రమాలలోనూ ఆ గురువుగారి జ్యోతిష్ఠోమాది కర్మలలోనూ లేదా ఉపాసనలలోను సహాయకారులై ఉండేవాళ్ళు ఒక సంవత్సర కాలం ఆ సదాచారంతో యమనియమాలను నేర్చుకుని చతుర్విధ శుశ్రూషలను చేసి సాధన చతుష్టయ సంపత్తి పొందాడు అనుకున్న తర్వాత ఉపదేశం చేసేవాడు ఇప్పుడేమో ఆరాధన కాలానికి సమయం సరిగ్గా సమయానికి గంట ముందు కూడా రారు ఉపదేశ కాలానికే వచ్చేసి ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు ఉపదేశం బుద్ధేసుకుంటారు మళ్ళీ గంట తర్వాత కనపడరు మళ్ళా సంవత్సరం దాకా రారు చెవిలో మంత్రం చేతిలో డబ్బు అనేటటువంటి రోజులు ఇవాళ చూస్తున్నాం ఈ ఉపదేశాలకి లాభం లేదు కాసులకు చెప్పే ఉపదేశాల నిరుపయోగం కాబట్టి అసలు గురువు నీకు పనికొస్తాడో లేదో తెలియాలి అంటే ఆ గురువు గారిని ఈ ఐదు వివేకాలతో అతను ఎట్లా జీవిస్తున్నాడో నిత్యానిత్య వివేకము ఆత్మానాత్మ వివేకము సదసద్ సదసద్వివేకము కార్యకారణ వివేకము దృగ్దృశ్య వివేకము అనే వాటితో ఆ గురువు తన జీవనాన్ని ఎట్లా బ్రహ్మనిష్టలో జీవిస్తున్నాడో గుర్తించగలిగేటటువంటి తెలివి శిష్యుడికి రావాలి అది రావడానికి ఒక సంవత్సరం పాటు ఆ గురువుని గమనించాలి అలా శిష్యుని చేత పరీక్షించబడి నిర్ణయించబడినటువంటి జ్ఞానం సరి జ్ఞానం ఎవరో ఏదో ఇచ్చారు ఎవరో ఏదో సర్టిఫికేట్ ఇచ్చారు అనేటటువంటి వాటికేం విలువలే కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఆయన జీవన్ముక్తుడా జన్మరాహిత్యం పొందాడా దేశికుడైనవాడా చెప్పాలి అంటే ఆయన ద్వారా ఉద్ధరించబడినటువంటి శిష్యులు చెప్పారు ఆయన ఏం చెప్పుకుంటాడు ఆయన చెప్పుకోవడానికి ఆయన లేడు అన్నాడు బ్రహ్మనిష్ఠుడైనా లేడు ఎలా లేడు జీవుడుగా లేడు ఆత్మగా లేడు బ్రహ్మముగా ఉన్నాడు లేని అహం బాయగద బయలును దర్శించాడు ఎరుక విడచాడు లేడు స్వామినిర్భయానందమేకా నరసింహారావు గారిని దొంతులమ్మ తల్లి గారు అనుగ్రహించారు అనుగ్రహించి ఎరుక విడిపించారు పూర్ణ ఉన్నావా అన్నారు ఉన్నాను కదా అన్నారు ఇప్పుడున్నావా అన్నారు లేను కదా అన్నారు లేక ఎలా మాట్లాడుతున్నాను లేక గొడ్రాలు బిడ్డ వరే మాట్లాడుతున్నాను అంట ఎరుక విడిచేశారు దాని ఇంతే కానీ ఈ సంభాషణ ఏ స్థితిలో జరిగింది అంటే భూమాయందు మనోన్మని ఉన్మని మనోన్మని అవస్థకు అవతల జరిగింది అశరీరి గురువు అశరీరి శిష్యుడితో జరిపినటువంటి స్ఫూర్తిగతమైనటువంటి సంభాషణ ఎరుక అంటూ తెగింది మరి అయినా నాకు అంతో ఎంతో ఈ శరీరము ఈ ప్రపంచము ఈ విశ్వము ఈ అనుభవం ఇదంతా లేని తెలుస్తోంది కదా కాలాన్ని దాటినా కూడా అని అడిగారు శరీరం పడిపోయేంత వరకు వెంట్రుక వాసి ఎరుక పనిచేస్తుంది దాంతో నీకేమి ఇబ్బంది ఉండదు దానితో లోక కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు దైవీ ప్రణాళికను అనుసరించి అని పెద్దలు చెప్పారు వారలా అప్పటి నుంచి ఈశ్వరీయ మౌనం దాటిన తర్వాత స్థితి నుంచి మరలా పునః వచ్చి వారు జ్ఞానబోధ చేస్తున్నారు ఈ రీతిగా దేశికులైనటువంటి వారందరూ కూడా లేని అహంబాయగ మాయగద లేని అహం వాయగద తనకు తానే అచలము ఏర్పాటాయగదా నీకు శరీరం ఎలా వచ్చిందయ్యా అని అడిగాను పంచభూతాత్మకమైన దేహం పార్థివ శరీరం అందుకని పార్థా అని భగవద్గీతలో చాలా అంటే పార్థివ శరీరం ధరించిన వారెవరో వాళ్ళు పార్థులు మనమందరం కూడా పార్థులే పంచభూతాత్మకమైనటువంటి శరీరం తనకు తానే పంచభూతాల నుంచి తయారై తనకు తానే మరల పంచభూతాలలో కలిసిపోతుంది అది దాని లక్షణం అది పార్థివ లింగం అని కూడా అంటాం అలా ఆ పార్థివ దేహాన్ని ధరించిన దేహి ఆత్మ కాబట్టి ఈ శరీరం ఆ బయలు నుంచి వచ్చిందని చెప్పడానికి ఆధారం లేదు పోనీ ఈ శరీరంలో ప్రాణం అన్నామా ఆ ప్రాణం సూర్యుని యొక్క శక్తి వలన పైకి కిందకి కొట్టుకుంటుంది సూర్యుడు లేకపోతే ప్రాణం లేదు ప్రాణశక్తి లేదు అగ్ని లేదు అప్పుడు అగ్ని లేకపోతే ప్రాణశక్తి లేదు వాయువు లేకపోతే అసలే లేదు నీరు లేకపోతే నీరే ప్రాణాధారం పైకి అసలు కొట్టుకోరు అంటే పీడనంలో మార్పులు అగ్ని యొక్క తాపక శక్తి దాహక శక్తి నీటి యొక్క సహకారం ఈ మూడు శక్తులు కలిసి ప్రాణశక్తిగా నిలువ పనిచేస్తుంది ఇహ మనసు అంటావా అది ఆకాశం అది ఆకాశం యొక్క శక్తి అందుకని ఉన్నప్పుడు బలంగా ఉన్నట్టు తోస్తుంది లేనప్పుడు ఎక్కడుందో తెలియకుండా అడ్రస్ లేకుండా పోతుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతూ ఉంటుంది ఆకాశం ఉందే అంటే మేఘాలు కప్పినప్పుడు మాత్రం అబ్బో ఆకాశం ఉన్నట్టు కనబడుతుంది మేఘాలన్నీ లేవు నిర్మలంగా ఉంది అప్పుడు ఆకాశం ఎక్కడుందో తెలియదు ఎవరికి కాబట్టి ఆ దట్టంగా మేఘాలు కమ్ముకున్నప్పుడు మనసు బలం బాగా తెలుస్తుంది విషయాలు వేదనలు రోధనలు శోధనలు ఇవంతా మనసే ఇదంతా తెలివే పరిమితమైన తెలివి కాబట్టి ఒక ఆవరణ చేత ఆవరించబడింది ఒక విక్షేపంచేత విపరీతం చెంది ఒక మాలిన్యం చేత కప్పబడింది తొలగించాం బ్రహ్మజ్ఞానంతో తొలగిస్తే ఉన్నది ఉన్నట్లు చూడగలిగేటటువంటి శక్తి వచ్చింది బ్రహ్మనిష్టకు విలువ అంటే సద్దర్శనం ఉన్నది ఉన్నట్లుగా చూడగలడు వాడికి ఏ రకమైనటువంటి భ్రాంతులు ఉండవు భ్రమలు ఉండవు అలా చూడగలగడానికి బ్రహ్మనిష్ట అని పేరు వస్తునిశ్చయ జ్ఞానానికి బ్రహ్మనిష్ట అని పేరు ఆ దృష్టితో చూస్తే బయలు కనపడదు ఆ దృష్టితో చూస్తే పరం పరాత్పరం వరకు చూడగలం కాబట్టి బ్రహ్మనిష్ఠుడు కానిటువంటి వాడికి పరము పరాత్పరం దాకా తెలిసే అవకాశం లేదు ఆ దృష్టి దూరం వెళ్ళదు పరిమితమైన పాత్రోచితమో విషయోచితమో లేక వాసనామయమో మనోమయమో ఆ పరిమితి మేరకే పనిచేస్తుంది అంతే ఇప్పుడు ఏ ఆలోచన చూస్తే వాడు అదే ఏ ఆలోచన లేనటువంటి స్థితి ఏ ఎరుక లేనటువంటి స్థితి ఏ మాయా లేనటువంటి స్థితి వాడికి మాయ ఎప్పుడూ లేనిదే అనే నిర్ణయం వాడికి కలగదు అహంగ్రహోపాసన ఒక ఉపాసన అంటే తనను తానే గుర్తించి తనను తానే నిలబెట్టుకొని తాను బ్రహ్మమై నిలచి ఉండుట సదా దానికి అహంగ్రహోపాసన అని వాళ్ళు ఏకవాక్య ఉపాసనా బలం అంటే అనేక ఉపదేశాలు ఉండవు అందులో నాలుగు మహావాక్యాలు చెప్పడం ఇతరత్రజ్యాధులు సాంఖ్య విచారణ ఇదంతా ఉండదు స్ట్రైట్గా ఒకటే వాక్యం చెప్తారు అహంగ్రహోపాసంలో ఉన్నది బ్రహ్మమే నాణ్యత కించిత్ అన్యముగా అణువంత కూడా లేదు ఉన్నదంతా బ్రహ్మే అంతే అలా ఎవడైతే నిలబెట్టుకోగలడో వాడు పనికి అహంగ్రహోపాసన అంతే వాడికి రెండో ఆలోచన లేదు రెండో నిర్ణయంతో పని లేదు రెండో విచారణతో కూడా పని లేదు ఇది ఒక్క వాక్యమే చెప్తారు ఉన్నదంతా బ్రహ్మమే తనిష్ అక్కడ నిలబడిపోతాడంతే వాడికి అసలు గేవి ఈ శ్లోకాలు బద్యాలు గోలు అగట్రా ఉపనిషత్తులు ఇదంతా భగవ ఇదంతా బుర్ర అంతా చెడగొట్ట కళ్ళ వాటికి సాధ సహజమైనటువంటి ఉన్నదంతా బ్రహ్మమే అంతే ఆ దృష్టితోనే చూస్తాడంతే ఇలా ఉండగలిగే వాళ్ళకు అహంగ్రహోపాసన ఇలాంటిదే ఇంకో పద్ధతి ఉంది అజాతవాదం నువ్వెప్పటికీ పుట్టలేదురా బాబు ఇప్పుడు మనకు గొడవ అంతా నేను పుట్టాను నేను ఫలానా చోట ఉయ్యాలు ఊగాను నేను ఫలానా చోట స్కూల్లో చదివాను నేను ఫలానా కాలేజీలో చదివాను నేను ఫలానా ఆవిని పెళ్ళి చేసుకున్నాను నేను ఫలానా అంతమందిని కన్నాను నేను ఫలానా వాళ్ళతో తిరిగాను నేను ఫలానా సమాజంలో బతిగాను నన్ను పది మంది ఇలా చూసారు నేను పది మందిని అలా చూశాను ఈ గోలంతా బుర్రలో తిరుగుతూ ఉంటుంది ఇది గుण గోలని తెలుసుకుంటే తీసేయచ్చు దీన్నే సుఖంగా భ్రాంతి చెందాం అభిమానించాం ఆహం బలపడింది పది మంది పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అని చుట్టూ తిరుగుతూ ఉంటే ఓహో ఇవిడే పెద్ద మంచి అయిపోయింది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది నన్నే కదా పది మంది మనవాళ్ళు మనోరాళ్ళు బహా కుటుంబం ఎంత విస్తరించిపోయిందో నాకు ఎంత ఉందో కన్ను మూస్తే పరుడు ఇవ్వడు పరాత్మరుడేవ్వాడు వాడప్పుడు కదా గుర్తుకొచ్చేది మరి ఆ పరాత్మరుడు కన్ను మూసే రోజున గుర్తొస్తే ప్రయోజనం ఏముందా అక్కడ నిలబడుతుందా నీ మనసు అందులో ఏమవుతుందా అని విచారణ చేయమంటుంది వేదాంతం ఎప్పుడో ఏదో కష్టం వచ్చినప్పుడు నేనేదో ఈశ్వర కాపాడమంటే సరిపోతుందా అంటే చాలా జ్ఞానమార్గం అంటా ఓపె చేయవే రామచింతన అంటాడు జాగరాజు అనుదినము కాదు అను క్షణం ప్రతిక్షణము రామచింతన చేస్తే ఆఖరి శ్వాస ఏ క్షణంలో జరుగుతుందో నీ చేతిలో లేకపోయినా దానికి అభ్యాసమై సహజమై ఉంటుంది కాబట్టి తప్పక రామచింతన చేస్తుంది అలా అలవాటు చేసుకోవాలంటాడు అది భక్తి భక్తిరేవ గరీయసి భావనాబలాత్ భక్తిరుత్తమ కాబట్టి అన్ని భావములలో కల్లా ఉత్తమమైన భావం ఏమిటంటే నేను ఈశ్వరుడు ఒకటే నేను దైవము ఒకటే నేను ఆత్మస్వరూపుడను ఉన్న భావములన్నింటిలో కల్లా ఉత్తమోత్తమైన భావం ఏమిటి నేను ఆత్మస్వరూపుడు అప్పుడు అహంగ్రహోపాసనకు దగ్గరగా వెళ్ళిపోతాడు అజాతవాదానికి దగ్గరగా వెళ్ళిపోతాడు కాబట్టి ఆత్మ ఎప్పటికీ పుట్టదు దేని చేత నరుకబడదు దేని చేత కాల్చబడదు దేని చేత తడుపబడదు దేనిచేత ఎండించబడదు దేనిచేత తప్పింప చేయబడదు అటువంటిదనమాట అలా జాగ్రత్తగా గమనిస్తే మాయగద లేని అహంబాయగదా తనకు తానే అచలము ఏర్పాటు అయ్యగదా ఇప్పుడు అనంత విశ్వం కంటే ముందున్నటువంటి బయలుని ఎవరు ఏర్పాటు చేశారు ఏదో చెప్తాం రకరకాల పౌరాణిక అంతర్గతంగా ఏదో శివపురాణంలో శివుడే అన్నింటికి ఆధారం ఆయనే సృష్టించాడు ఆయనే పోషించాడు ఆయనే లజించాడు ఏదో శక్తి పురాణంలో దేవి భాగవతం తీసుకుంటే అన్నిటికీ అమ్మవారే ఆవిడే పుట్టించింది ఆవిడే పోషిస్తుంది ఆవిడే లజింపజేస్తుంది విష్ణు పురాణం తీసుకున్నాను అనుకోండి ఆ విష్ణువు గారే పుట్టించారు అందరినీ అందరినీ పోషించాడు మళ్ళీ అందరినీ ఆయన లయింపజేస్తాడు ఇట్లా సృష్టి స్థితి లయాలకి కారణంగా అనేక దేవి దేవతలందరినీ కూడా మన ధర్మం ప్రతిపాదించింది అవన్నీ కూడా మరి అనంత విశ్వానికి ముందు దశవిధ ప్రళయాలకు ముందు లేదు కదా ఇవేమీ లేవుగా కాబట్టి ఇప్పుడు బయలుని ఎవరు ఏర్పాటు చేశారయ్యా ఎవరు ఏర్పాటు చేయలే అది ఎప్పుడు అలా ఉంది తనకు తానే ఏర్పాటాయ్య కదా అచలం ఇంకేమిట దాని బలం దాంట్లో ఎవడు ఉన్నాడని చెప్పడానికి వీడికి మిగిలి అది ఎప్పుడు ఉంటుంది కానీ దాంట్లో మరొకడు ఉన్నాడని చెప్పడానికి కానీ అది ఉన్నదని చెప్పడానికి కానీ వీడి మిగిలి ఉంటే కదా తనను తాను పోగొట్టుకున్నవాడే ఆ బయలు స్థితిలో ఉండగలుగుతాడు వాడేం చెప్తాడు ఇక ఎతో వాచో నివర్త అప్రాప్య మనసాస ఎక్కడైతే నీ మనసు వాకు ఎరుక ఉపయోగపడవు నిరుపయోగము విరమిస్తాయో విలయం చెందుతాయో వినష్టంచ సర్వే యాత్మ ప్రబోధే అంటుంది శంకర భగవద్పాదులు అద్వైత వినష్టంచర్వేత్మ ప్రబోధే ఎవడికైతే ఆత్మ ప్రబోధం కలిగిందో వాటిలో ఇవన్నీ వినష్టమైపోయినాయట విశేషంగా నష్టమైపోయినాయి పునః అంకురించే అవకాశం లేని స్థాయికి నష్టమైపోయినాయి సర్వం ఇది అదని చెప్పడానికి సర్వం వినష్టంచర్వేత్మ ప్రబోధే పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి నీవెవరవయ్యా ఆ పరబ్రహ్మాన్ని ఇప్పుడు ఆత్మ బ్రహ్మ సర్వమే మరలా తోచడానికి ఉన్నదని చెప్పడానికి పరమనే స్థితి అంటే లేదు పరాత్పరం అన్నా అక్కడేం చెప్తాం ఇంకా తానే లేడు ఈ పరం అక్కడ లేడు ఈ లేనెరికి అక్కడ బయలు అఖండ ఎరుకని చెప్పడానికి ఈ లేనెరుకకే లేకపోతే అవకాశం ఈ లేనెరుకయే లేనిదని బయలు అక్కడ అసలు చెప్పేవాడు లేడు వినేవాడు లేడు చూపేవాడు లేడు పోగొట్టేవాడు లేడు ఉన్నవాడు లేడు ఏవాడు లేడు తాననేవాడే లేడు అది లేదు అంతమ్ము లేదు అత్యంత రహితం అతీతంతో దానికి పని లేదు అన్నీ దానికి మాయకే చిత్ర మా అయ్య చిన్నప్పుడు మా చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఎవరు అంటలేదులేండి పెద్దలు ఏం చేసేవాళ్ళంటే ఏం చెప్పినా కూడా కేవల జ్ఞాన పద్ధతిగా సూచన చెప్పేవాళ్ళు మాట్లాడేవారు ఏదైనా ఒక కార్యార్థి ఇంటి నుంచి బయటకు వెళుతున్నాడు అనుకోండి బయటికి ఇంటి మీద బెంగ ఉండకూడదు వెనక్కి తిరిగి చూడకూడదు వాళ్ళు ఆ లాగే పద్ధతి మానసికమైనటువంటి కుంగుబోటు పనికిరాదు కార్యార్థికి కార్య సాధనకి అది ఆటంకం కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళడానికి బయటకు వచ్చి వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మవైపో వాళ్ళ నాన్న వైపో చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ అటు నడుస్తున్నాడు అనుకో ఏయ్ వెనక్కి తిరిగి చూడమాక ఒక కార్యం ఒక కార్యం నిమిత్తమై వెళ్ళేటప్పుడు కార్య సాధకుడిపుడు కూడా వెనుదిరిగి చూడవడం ఎప్పుడు ముందుకే వెళ్ళాలి పురోగమనమే కానీ తిరోగమనానికి ఆస్కారం ఉండకూడదు ఇదంతా లేనిది ఎప్పటికైనా వదలవలసినది అని ముగించేవాడు ఇదంతా లేనిది ఎప్పటికైనా వదలవలసినది సాధకుడు ఈ రెండు వాక్యాలు కొట్టుకోవాలి మొదటిదంతా పట్టిది అది లౌకికం మా తాతగారి చివరి రెండు మాటలు ఇదంతా ఎప్పటికీ లేనిది అదేమిటండి అలా అంటారని ఎవరైనా అంటే మా అందరూ పయోముఖ విషకుంభములు అనేవారు అంటే బయటికి చూస్తేనేమో అమృత కలశము అనే ఉంటుందట లోపలంతా విషమే ఉంటుందట కొండేమో అంతా అందంగా ఉందట కలశం అంతా కూడా అది చూస్తే అందులో ఏదో అమృతం ఉందనుకుంటున్నాడు కానీ లోపలంతా విషమే ఉంటుందట పయోముఖ విషకుంభములు గోముఖ వ్యాఘ్రములు అంటారు అంటే ముందు ముఖం చూస్తేనేమో ఆవులే ఉందట కానీ లోపలేమో దానికి స్వభావం వ్యాఘ్రం వలే ఉందట పులివలే ఉందట ఇలా ఉంటున్నారట ఎందువల్ల ఇట్లాగా అంటే ఈ కలిమాయా ప్రభావం కలియనా మాయాన్న ఒకటి మళ్ళీ కలిమాయ వేరే ఎక్కడైతే ఈ అహం బలపడి అక్కడ కలిపురుషుడు ఉంటాడు ఎక్కడైతే అభిమానం బలంగా ఉంటుందో అక్కడ కలిపురుషుడు ఉంటాడు దానికి భారతం ఉదాహరణ కలి ప్రభావం దుర్యోధనుడి మీద బలంగా పనిచేస్తుంది కలి ప్రభావం ధర్మరాజు మీద పనిచేయదు కలిప్రభావం పురుషోత్తముడైన పరమాత్మ మీద పనిచేయలే కలిప్రభావం భీష్ముడి మీద పనిచేయలే కలిప్రభావం సుకమహర్షి మీద పనిచేయలే కలిప్రభావం జనక రాజర్షి మీద పనిచేయలే కలిప్రభావం రామచంద్రుడి మీద పనిచేయలే కలిప్రభావం రావణాసురుడి మీద పనిచేసింది అప్పుడు కలి ఏమిటండి ఆ యుగానికి సంబంధించింది ఆ యుగంలో కాబట్టి కలి ఆకలి ఇది ఆకల రాజ్యం ఇప్పుడంతా ఎందుకంటే ఆకటి గేడ్చెడి మానవుడు ఎరుక కూకటి వేరు పెకలించుట ఎట్లు అని అడిగేవాను బలరామకృష్ణయ్య గారు టైం అయితే అన్నంజనకుండా ఉండలేడు గట్ట కొట్టేస్తుంటా ఆకలి గేడ్చడి మానవుడు వీడికి మూలా ప్రకృతి యొక్క మూలం ఎరుక కోకటి వేరు ప్రకలించాలని అత్యాశ పేరాశ అంటే యమనియమాలు లేవన్నమాట అష్టాంగయోగం లేదు జ్ఞానభూమికల అధిరోహణం లేదు కాబట్టి ఒక క్రమమైన మార్గంలో సాధన చేయాలి ఒక క్రమమైన మార్గంలో ఇది లేనిదని నిరూపితం కావాలి సంశయమంతా కాబట్టి గురువు దగ్గరికి వెళితే శిష్యుడికి ఏం చేస్తాడు అంటే ఒకటే చేస్తాడు నీ సంశయాలు పోకూడదాడు గురు అన్నవాడి జ్ఞాన మార్గంలో వేరే పనే ఉండదు ఎవరైనా తన దగ్గరకు వచ్చిన వాడు ఏ సంశయంతో వస్తే ఆ సంశయాన్ని పోకూడదాడు ఏమిటింతకే ఆయన సంశయం ఇది ఉన్నదా లేదా అని ఒకడు అది ఎలా ఉందో ఎలా లేదో నిరూపించేస్తాడు అతని ముందే అప్పుడేమైపోయింది సంశయం పోయింది అలా బట్టబయలను దర్శింపచేసి ఎరుక యొక్క మూలం అక్కడ ఎలా లేదో చూపిస్తారు ఎలా లేదంటే నువ్వే లేవు కదా ఆ ఎరుకకు ఆధారం నువ్వే ఈ నేను లేదక్కడ ఈ అహం లేదక్కడ ఈ తాను లేదక్కడ ఈ జీవుడు లేడు ఆ బ్రహ్మము లేదు ఆ బట్టయట మాయగదా లేని అహంబాయ గూస్తుండంగా మాయమై పాయం ఇది రాజయోగంలో ఉన్నటువంటి గొప్ప సూచన యోగములందు రాజయోగము హెచ్చు ఎందుకు హెచ్ అంటే రాజయోగ సాధకుడికి చూస్తూ ఉండగానే అది లేకుండా పోతుంది అప్పటిదాకా అది ఉంది ఉంది ఉంది అనిపిస్తూ ఉంటుంది దాంతోనే ఉన్నట్టు అనిపిస్తుంది దాంతోనే వ్యవహరించినట్టు అనిపిస్తుంది ఒక్కసారి ఆ జ్ఞానం స్ఫురణకు రాగానే ఆ కేవల జ్ఞాన స్మరణ కలగగానే అంతకుముందు అక్కడే ఉంటుంది ఇప్పుడు కనపడదు లేదు చూస్తుండగానే మాయమాయను మాయ తన మర్మంబుగననే మాయమైపోయన్ అలా మేలుకోవాలి మాయకే ఇది చిత్రమాయగదో ఈ మరి ఇప్పుడు ఈ బయలును దర్శించిన వ్యక్తి సశరీరి శరీరంలో ఉన్నాడు కానీ వాడికి శరీరం కనబట్టలే జగత్తులో ఉన్నాడు జగత్తు కనబట్టలే తెలివితో ఉన్నాడు తెలివి స్ఫురించటం లే ఇంద్రియాలన్నీ ఉన్నాయి విషయాలు స్ఫురించటం లే దృక్కుతో ఉన్నాడు దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంతిండి మహా ఆ దృక్కు బ్రహ్మము కూడా తోచటం ఈ దృశ్యమనే మాయ కూడా తోచటం ఉన్నాడంటే ఉన్నాడు కేవలంగా ఉన్నాడు కైవల్యం చెంది ఉన్నాడు చాలామంది కైవల్యం కైవల్యం అంటే శరీరం వదిలేసిన తర్వాత ఎప్పుడో వస్తుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి రాజయోగం అలా చెప్పదు రాజయోగ సాధకుడు సశరీరియ ఉండి కేవల స్థితిలో ఉంటాడు ఎలా మాయగదాయ గ నేననడు తాననడు అవునడు కాదనడు ఇచ్చా నిర్ణయములు లేని వాడు వాడికి ఏ ఇచ్చా లేదు వాడికి ఏ చిత్రమాయగదోయి చిత్రములలో కల్లా పెద్ద విచిత్రం అంటే ఈ మాయ తొలగటం చాలామంది ఈ మాయ పేరు మీద చలామణి అయిపోతూ ఉంటారు చాలామంది ఏమంటారంటే మాయని దాటడం చాలా కష్టం అండి అంటారు అసలు ఉన్నదాని దాటాలంటే కష్టమా లేని దాటాలంటే కష్టమా ఈ నది ఈ ఒడ్డు మించి ఆ ఒడ్డు మీద దాటాలంటే నది ఉద్ధృతంగా ప్రవహిస్తుందండి దాటం కష్టం అండి ఓ నావో ఓ తెప్పో ఏదన్నా ఉంటే తప్ప మనం దాటలేమండి ఆ తెప్ప పరమాత్మ అండి వరబ్రహ్మ అండి ఆయన ఆశ్రయించి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటండి అని భక్తి మార్గంలో చెబుతాం కేవల జ్ఞాన మార్గంలో రాజయోగ పద్ధతిలో నిజ ప్రబోధ విధానంలో బట్టబయలును దర్శించినటువంటి స్థితిలో ఈ ఉపమానాలు లేవు ఎందుకని ద్రష్ట లేడు ద్రష్టురహితం దృగ్రహితం దృశ్యరహితం ఆత్మానాత్మ వివర్జితం చైతన్యరహితం వ్యోమాతీతం శాంతం నిష్కళం కాబట్టి ఈ లోపల ఎరుక లోపల మాయ లోపల ఆవరణ లోపల పరిమితుల లోపల చెప్పేటటువంటి ఏ ఉపమానాలు బట బయలుకు సరిపోవడం లేదు లేని అహం బాయే ఏ ఆలోచన చేసినా ఏ నిర్ణయం చేసినా ఏ తెలివితో చూసినా ఏ అభిమానంతో చూసినా ఏ కర్తవ్యంతో చూసినా ఏ పాత్రతో చూసినా ఏ పురుషార్థంతో చూసినా ఆఖరికి మోక్షమనే పురుషార్థంతో చూసినా అహ ఉండాలి అందుకని భగవద్గీతలో చిట్ట చివరిదైన మోక్ష సన్యాస యోగం ప్రతిపాదిస్తుంది ఈ లక్షణాన్ని ఇంక మిగిలిన యోగాల్లో ఉండదు ఒక మోక్ష సన్యాస యోగంలో ఒక్క శ్లోకంలో మాత్రమే ఈ సూచన ఉంటుంది మోక్షమే లేదు బంధముక్త్యతీతం అని ప్రయోగిస్తాడు అక్కడ బంధము లేదు ముక్తి లేదు ఎందుకని బంధానికి ఆధారమైన నేను లేదు ముక్తికి ఆధారమైన తాను లేదు పరం పరాత్మ లేని అహం బాయగదా మాయకే ఇది చిత్రమాయగదోయి संशयताय गोय संशय लेकिन अहमेदशने संशय दीसेस्ते गोड़व ले आता दीसेस्ते तदीत वस्तुमद्रहित शुद्ध वियकन्ना मा నిర్మూల జ్ఞానా నాస్తి స్వప్నే కలం స్వప్ ప్రదీయమాణాని చ రూపాన్ని యథ కర్పూరదీపకళి సంయోగం జ్యోతి తరి ఓ శ్రీగరుభ్యో నమ medam ओं ओं नमः प्रत्यते ओं नस्य ओं సద్గురు పరబ్రహ్మణే నమ